ేష్ట బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ సీదసా సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా సహనా సహనౌనక్ సహ వీర్యంకరై విద్యాకర్మో సంహృతారంభకత్వం అంతవరకు అయింది అనుకుంటున్నా ఓకే వ్యాప్రీయతే ఆకాశం అన్యతరస్ మిథ్యాత్మ ప్రసంగు ఓకే ఓకే సో యథాప్తమే కారకాస్తి ఉపాద ఉపాత్ద్రుత్య విదత్ శాస్త్రం ముముక్షణాం ఫలాార్థి నాంచ ఫల సాధనం నా కారకాస్తిత్వే వ్యాప్రియతే చాలా చక్కటి స్టేట్మెంట్ అది అంటే శాస్త్రము కారకాస్తిత్వాన్ని నిర్ధారించటానికి బయలుదేరలేదు కారకములు ఉన్నాయి కదా మన అనుభవంలో కారకాలు ఉన్నాయి నేను కర్తను ఇది కర్మ అది కరణము ఇచ్చారు మన అనుభవంలో ఉన్న కారకాలన్నీ కరెక్టే అని చెప్పడం కోసం రాలేదు ఎందుకంటే అది వాట్ ఫర్ ఇట్ ఈస్ శాస్త్రము యొక్క తాత్పర్యం అది కాదు మీ అనుభవాన్ని నిరూపించటానికి మీ అనుభవాన్ని కన్ఫర్మ్ చేయటానికి శాస్త్రం రాలేదు మరి శాస్త్రం ప్రయోజనం ఏమిటి ఫల సాధనం శాస్త్రము మీకు ఒక ఫలాన్ని అందచేయటానికి ఒక సాధనాన్ని నిర్దేశిస్తుంది ఏ ఫలాన్ని అంటే ముముక్షువులకు అయితే జ్ఞానము ద్వారా మోక్షాన్ని ముముక్షువులు కాని వాళ్ళకి వారు కోరుకునేటువంటి ధర్మార్థ కామములో అనే ఫలాన్ని అటువంటి ఫలాన్ని అందజేయటానికి ఒక సాధనాన్ని నిర్దేశిస్తుంది తప్పిస్తే మీరు కర్త నేను కర్త అనుకుంటే నువ్వు కర్తవే కరెక్టే అని ఇది కర్మ అంటే కర్మని కరెక్ట్ అని ఈ కారకాస్తిత్వాన్ని బోధించటానికి శాస్త్రము యొక్క తాత్పర్యం కాదు కాబట్టి శాస్త్రము ముముక్షువులకు జ్ఞానమును ఇతర ఫలార్థులకు ఇతర ఫలములను అంటే స్వర్గాది ఫలములను కోరు వారికి ఆ ఫలములను అందజేయుట కొరకై ఆయా సాధనములను బోధిస్తుంది సాధనములు మూడు కర్మా ఉపాసన జ్ఞానము ఆ సాధనాన్ని బోధిస్తుంది అంతే ఉపాత్త దురిత క్షయార్థం కర్మాణ విధత ముఖ్యంగా ముముక్షువుల విషయంలో అయితే వారి హృదయంలో ఉండే ఈ చిత్త మాలిన్యములు అంటారు చిత్త క్లేశములు ఈ చిత్త క్లేశములు సత్యాన్ని దర్శించడంలో చాలా పెద్ద ఆటంకంగా నిలబడి ఉంటాయి సో ఎన్ ఎన్ ఇంప్యూర్ మైండ్ ఈజ్ ఒపేక్ టు ది ట్రూత్ ప్యూర్ మైండ్ మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతుంది చెప్పినా కూడా ఇంప్యూర్ మైండ్కి చెప్పినా కూడా ఇది వర్కౌట్ కాదు ఉదాహరణకి తీవ్రమైన రాగం గలవాడికి రాగద్వేషాలు మంచివి కాబయా శ్రీకృష్ణుడు కూడా బాగా చెప్తున్నాడు అది మహాత్ముడు చెప్తున్నారు అని అన్నా ఆ చూద్దాం అవే తర్వాత మాట్లాడతాను నాకు నిజంగా నాకు చాలా అనుభవం మీద నేను సో ఆ టైంలో వాడికి అర్థం కాదు ఎందుకంటే ఇంప్యూర్ మైండ్లో ఉంటాడు అలాగే లాటరీ వస్తుందనుకుని పోయిందని కూర్చొని దుఃఖిస్తున్నాడు అనుకోండి అడిదిగ్రీళ్ళు ఎందుకు అలా దుఃఖిస్తావు ఆత్మ సచ్చిదానందము అని చెప్పాము అనుకోండి కొన్ని లాటరీ కబతే ఇంకొకటి ఎవడో ప్రియో వియోగంతో దుఃఖిస్తూ ఉంటాడు ఒకడు అడిదిగిరి వీళ్ళు ఎందుకైనా మృత్యు అన్నది సర్వ ప్రాణులకు సమానమే ఇవాళ ఒకడు రేపు ఇంకొకడును దీనికోసం పెద్ద ఏదో ఇప్పుడు ఫలానా అవార్డు నేను దుఃఖిస్తున్నాను అనుకోండి నేను శాశ్వతంగా ఉండిపోతానా అంటే దెర్ ఈజ్ సమ్ సచ్ సిల్లీ మిస్అండర్స్టాండింగ్ ఇంటి వాడి పాపం కష్టం వచ్చింది వాడు చచ్చిపోయాడు పాపం అందరూ మిగతా వాళ్ళు అందరూ అనుభవం ఇప్పుడు ఏదైనా ఒక స్వీటు ఒకటి తినేసాడు మిగతా తినలేదు లేకపోతే అందరూ తిన్నారు వీడు ఒక్కడూ తినలేదు అని వీడు ఒక్కడే మరణించాడు మిగతా వాళ్ళు ఎవరు మరణించరు అందరూ మరణించి దీనికోసం ఒకడు ఇంకోటి కోసం దుఃఖించడం ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడి కోసం దుఃఖిస్తుంటే భాగవతంలో నారదులు వచ్చి ఎందుకు అలా ఉన్నాయో అంటే ధృతరాష్ట్రుడికి ఏమైపోయిందో అని దుఃఖిస్తున్నావు ఆహా అలాగా నువ్వు బాగా సెటిల్ అయిపోయావా ఏమే ఐ ఆర్ యూ ష్యూర్ ఆఫ్ యువర్ యువర్ లైఫ్ అండ్ ఆల్ దాట్ యు ఆర్ వెరీ సెక్యూర్ అండ్ యూఆర్ నో వరీడ్ అబౌట్ హిస్ సెక్యూరిటీ అని అంటాడు నా సో ఆ విధంగా ఈ మాటలో మీరు దుఃఖిస్తున్నవాడికి చెప్పి చూడండి వాడి ఇలా మాట్లాడితే అండి కండలెన్సెస్ ఇవ్వాల్సింది ఈ వేదాంతం చెప్తాడేమిటి నాకు అనుకుంటాడు అనుకోవడం కాదు పైక్ అంటాడు వై వాట్ ఈస్ ఇప్పుడు చెప్పిన మాటలో తప్పేం లేదు కదా కరెక్టే కదా వై వై హీ సేస్ లైక్ దట్ వై హిజ్ రెస్పాన్స్ ఈజ్ లైక్ దట్ ఎందుకో చెప్పమంటారా వారి మనస్సులో దుఃఖము నిండి ఉంటే ఇట్ బికమ్స్ ఒపేక్ టు ట్రూత్ ఇది మన అనుభవంలో ఉన్న విషయం కాబట్టి ఉపాప్త దురిత క్షయముల దురిత క్షయము మనం సంపాదించుకున్నటువంటి ఈ దురితములు అంటే చిత్త క్లేశములు చిత్తంలో ఈ ఆటంకములు మాలిన్యములు వీటిని క్షయం చేసుకోవాలి క్రమంగా పోగొట్టుకోవాలి ఒక్కసారి పోవు క్రమంగా పోతాయి రాగి చెంబుకి చింతపండు పెట్టి తర్వాత ఇసుక పెట్టి జాగ్రత్తగా తోగుతుంటే అది క్లీన్ అవుతుంది ఆ విధంగా మనస్సును క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పని మాత్రం కర్మలు చేస్తాయి జ్ఞానం క్లీన్ చేయదు ఇప్పుడు మీరు మట్టిగా మట్టి కొట్టుకుని ఉన్న అద్దం మీదకి కాంతిని ప్రసరింపజేసారనుకోండి ఆ కాంతి వెళ్ళి ఆ మట్టిని క్లీన్ చేయదు మీరు తడిగుడ్డబెట్టి తుడిచి తర్వాత కాంతిని ప్రసరించు కాంతి కెన్ డూ సంథింగ్ బట్ కెనాట్ డూ సమ్థింగ్ యాల్స్ తడిగొడ్డతో తుడిస్తే జరిగే పని కాంతిని మీరు థౌజండ్ వాట్ కాంతి కాదు కదా టెన్ వాట్ కాంతి వేసినా ఏమవు అది తడిగొడ్డ పెట్టే తుడవాల్సాను కానీ కాంతి చేసే పని కర్మ చేయలేదు కర్మ చేసే పని జ్ఞానం చేయలేదు ఇటు ఇది అస్సింపుల్ వేస్తాం కాబట్టి చిత్తక్లేశంలో నివారణకు కర్మలు ఉపయోగపడతాయి ఆ తర్వాత జ్ఞానం చేత మోక్షము అని చెప్పారు కాబట్టి ఈ కారకా కారకములు ఆరో ఏడో ఉన్నాయి కదండి మనం లిస్టు చెప్పుకున్నాం అవన్నీ యథార్థము అభేదము నానాత్మము ప్లూరాలిటీ దట్ ఈజ్ రియల్ అని చెప్పడం కోసం రాలేదు శాస్త్రం శాస్త్రము పద సాధనాలని బోధించడం కోసం వచ్చింది కారకాస్తిత్వమును నిరూపించడం ముందు తాత్పర్యం లేదు దీనికి ఇది ఎలాగంటే చిన్నపిల్లవాడు నీటిలో తన తలను చూస్తాడు ఒక నీటి పడియలో ముఖం చూసుకుంటాడు చూసుకుంటే వాడికి తన తల కనపడుతుంది ఆ తలని పట్టుకున్నామని ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ తల దొరకదు వాడికి దొరకకపోతే ఏడవడం ప్రారంభిస్తాడు పిల్లలు అలాగే ఉంటారు కదండి వాళ్ళు అనుకున్న పని అవ్వకపోతే చేతనైంది ఏంటంటే ఇంకా చేయడం అది చిన్నపిల్లలు అలా ఉంటారు సో ఆ తల్లిని పట్టుకున్నా ఉంటే దొరకదు ఆ నీళ్ళలో చేపెట్టే తల చెదిరిపోతూ ఉంటుంది రెండు మూడు సార్లు ట్రై చేసి ని ఆడడం ప్రారంభిస్తాడు తల్లి వచ్చి ఏడు వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆవిడికి అర్థమవుతుంది పరిస్థితి అప్పుడు ఏం చేస్తుందంటే వీడి చేతిని వాడి తల పట్టుకునేట్లా చేస్తుంది చేస్తే ఇప్పుడు వాడికి నీటిలో తల దొరికినట్టుగా కనపడుతుంది నాభుత్వం సో తల్లి వాడి దగ్గరికి వచ్చి అది ప్రతిబింబము అది పట్టుకుంటే దొరకదు ఫిజిక్స్ అంతా చెప్తుందా చెప్పదు వాడి అనుగుణంగా వాడి బోధిస్తుంది అలాగే మనం కూడా ఈ నానాత్మం సత్యమని ఒక భ్రాంతిలో ముందుకు పోతూ ఉంటాం పోతూ ఉంటే మనం ఏడవడం ప్రారంభం మానేసి మనం చిత్తశుద్ధిని సంతరించుకున్న తర్వాత మనకేదైనా జ్ఞానాన్ని ఉపదేశిస్తే ఉప ఉప మనం నానాత్వంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఈ నానాత్మం మిథ్యా ఇదేది చెప్పారనుకోండి అది అర్థం కాదు అందుకోసం ఆ లెవెల్లో శాస్త్రం ఏం చేస్తుందంటే మన అవివేకాన్ని సపోర్టు చేస్తున్నట్టుగా కనబడుతుంది ఆ వివేకంలో నుంచే ఒక దారిని చూపించే ప్రయత్నం శాస్త్రం చేస్తుంది అంతేగాని ఈ నానాత్వాన్నంతని నిర్ధారించటం ఇదంతా కరెక్ట్ అని చెప్పడం శాస్త్రం యొక్క తాత్పర్యం కాదు పైగా శాస్త్రం ఇదంతా ఈ నానాత్వం అంతా అసత్యం అని కూడా చెప్తుంది అది తర్వాత ఉపచిత దురిత ప్రతిబంధస్య విద్యోత్పత్తి నావకల్పతే అదే ఇప్పటిదాకా నేను తెలుగులో అన్నమాట ఇప్పుడు సంస్కృతంలో వస్తుంది ఉపచిత అంటే ప్రోగు చేయబడిన దురిత అంటే చిత్తమాలిన్యములు చిత్త క్లేశములు క్లేశము అనే పదం చాలా పదం మంచి పదం క్లిష్ట క్లిష్ట అంటే ఇప్పుడు ఎలాగంటే క్లేశం అంటే ఎలాగంటే మీరు ఒక ట్యూబ్లో నీరు ప్రవహింపజేస్తున్నారు అనుకోండి ఆ ట్యూబ్లో ఏదైనా రాయేదో అడ్డుపడింది అనుకోండి ఆ నీరు ఇటువైపు నుంచి ఎంత ప్రెషర్లో పెట్టినా అటు వెళ్ళదు దాన్ని క్లేశము ఎందుకని ఆ మధ్యలో రాయి అంటుంది మేము ఎంతో చక్కగా నీళ్ళు ఇక్కడ పోస్తున్నామండే ఏలాగా ఉండే అంటే నీళ్లు పోస్తే అయిపోలేదు ఆ రాయిని కూడా మీరు తీయాల్సి ఉంటుంది ఆ రాయి ఆ ప్రతిబంధం దాన్ని క్లేశ క్లిష్ట క్లేశ అని అంట అలాగే మన మనస్సులోకి జ్ఞానాన్ని అలా పోషేస్తూ ఉంటే ఏమవదు అంచేతనే మన అనుభవంలో ఎలా ఉందంటే కొంతమంది అహం బ్రహ్మాష్మి తత్వమశ్రీ ఇత్యాది మహావాక్యాలు వేదాంత శాస్త్రమును తాము చదివేయడమే కాకుండా ఇతరులకి అలా బోధించేస్తూ ఉంటారు ఏళ్ళ తరపడి అయినా కూడా నథింగ్ హ్యాపెన్స్ పుస్తకం మూసేపటికి మళ్ళీ మామూలు అయిపోతుంది ఎందుకంటే ఆ దురితములను కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఉపచిత దురిత ప్రతిబంధస్య పోగు చేయబడిన దురితములు ఆటంకముగా వ్యక్తికి ఉపచిత దురిత ప్రతిబంధములు కలిగిన వ్యక్తికే బహురీహ సమాసం ఉపచిత దురితాన్ని ప్రతిబంధం ఎస్య సహా అటువంటి దురితములు ఆటంకముగా కలిగిన మనిషికి విద్యోత్పత్తి జ్ఞానము ఉదయించుట నా అవకల్పతే సంభవము కాదు జ్ఞానం కలగదు ఆ మాట మీరు ఆ వాక్యాన్ని బోధిస్తారు అది అది బౌన్స్ అయిపోతుంది ఇటు బౌన్సెస్ ఇటు వాంట ఎఫెక్ట్ జస్ట్ బౌన్సెస్ ఎదురొస్తుంది ఒకప్పుడు ఎదురు మనం బోధిస్తామో అది ఇట్ కమ్స్ బ్యాక్అప్ ఆన్ అస్ వాడికి బోధించడం పొరపాటు అనమాట సో విద్యోత్ప జ్ఞానం ఉదయించాలి అంటే మైండ్ రెడీగా సంసిద్ధంగా ఉండాలి ప్యూర్గా ఉండాలి క్లీన్గా ఉండాలి మైండ్లో రకరకాల ఇబ్బందులు ఆటంకాలుంటే కొంతమంది మైండ్ ఎలా ఉంటుంది చాలా విండిక్టివ్గాను అయితే మ్యానిపులేటివ్గాను ఉంటుంది మ్యానిపులేటివ్ ఇది ఒక పెద్ద సమస్య పొరపాటును మనం మాట అన్నాం అనుకోండి దాన్ని వాడు చేసి పెట్టేస్తారు పెట్టేసి దాన్ని అలాగా జాగ్రత్త పెడతాడు పెట్టి ఆ ఇంకో సందర్భం వచ్చినప్పుడు దీన్ని అక్కడికి పాస్ అనిపిస్తుంది అక్కడ ఏదో చెప్పి ఇంకేదో చేయిస్తాడు అలా మ్యానిపులేట్ చేసి మనం ఎప్పుడో పొరపాటున ఆదమరిచేవి అన్నమాట మన మీదకి బౌన్స్ అయ్యేట్లా చేస్తాడు సో ఈ విధంగా పీపుల్ చాలా మ్యానిపులేటివ్గా ఉంటారు అన్నీ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు ఆ మ్యానిపులేటివ్ పర్సన్కి సర్వం కల్విదం బ్రహ్మైనటువంటి వాక్యాలు ఉర్కేలా క్లాస్లో కూర్చొని వింటారు నథింగ్ మచ్ హ్యాపీ సో మనస్సు క్లీన్గా ఉండటం ఇట్ ఈజ్ ఎ ప్రైమరీ కండిషన్ అదే అన్నారు ఆయన తర్వాత తత్క్షేహి విద్యోత్పత్తి సార్ అదే తత్ అంటే ఉపచిత దురితములు ఉపచిత దురితములు క్షయమైనప్పుడు ఉపచిత దురితములు ప్రతిబంధంగా ఉంటే జ్ఞానం కలగదు ఆ ఉపచిత ఉపచిత అంటే ప్రోగు చేయబడిన అర్థం సో ప్రోగు చేయబడిన దురితములు సో తప్పు భావాలు తప్పు యాటిట్యూడ్స్ ఓరియం రాంగ్ ఓరియంటేషన్స్ ఇవన్నీ కూడా క్షయమైపోయినప్పుడు క్రమంగా వాటిని క్షీణింపజేయాలి అవి సన్నగిల్లినప్పుడు అవి పూర్తిగా మాయమైపోనక్కర్లేదు సన్నగిల్లితే చాలు అవి చిక్కిపోయినప్పుడు విద్యోత్పత్తి శ్యాత్ బోధించేటువంటి వాక్యం అలా మనస్సుకి తక్కువ అందిపోతుంది చాలా తేలికగా బుద్ధికి వచ్చేస్తుంది సంసారము అది ఒక మిస్ట్లా ఉంటుందండి అది దాంట్లో ఏమి యథార్థత లేదు ఇట్స్ లైక్ ఎ మిస్డ్ అదే ఫాగ్ ఫాగ్ ఏమిటి చుట్టూ అంతా కప్పేసినట్టు మొత్తం అంతా కవర్ చేసేసినట్టు ఉంటుంది ఏముండదు దాన్ని సంచిలో మూట కడదామంటే ఏముంటుంది అక్కడ సూర్యకాంతి ఒక్క ఐదు నిమిషాలు సూర్యుడు ఉదయించే ఒక ఐదు నిమిషాలు ప్రకాశించేవాడికి ఇదంతా లిఫ్ట్ అయింది ఫార్గ్ అలాగే ఉంటుంది అలాగే ఆత్మనిష్ఠుడైనటువంటి వ్యక్తికి సంసారమంతా ఫాగ్ లాగా ఉంటుంది ఉందా అంటే ఉంది లేదా అంటే లేదా ఉంటుంది వాటి దగ్గరికి వెళ్ళి అదే శృతి ఇలా అంటే అబ్బాయి ఎంత బాగా చెప్పిందండి అంటాడు ఎందుకంటే వాడికి హీ కెన్ రియల్లీ అప్రిషియేట్ సంసారమే చాలా సత్యము అని గట్టిగా పట్టుకుని ఉన్న వాడి దగ్గరికి మిథ్యంటే వాడు ఏమంటాడో తెలిసినా ఇదంతా మిథ్యానంటావా ఈ కర్ర మిచ్చేనా అయితే ఈ కర్రమే ఎక్కువ పుచ్చుకుని నీ బుర్రమే కొడితే అప్పుడు నేను తెలుస్తున్న మిత్ అంటే ఎవరు అలా మాట్లాడదు మూర్ఖుడి దగ్గర మాట్లాడకూడదు ఎందుకంటే అది వాడి తప్పు కాదు వాడి బుద్ధిలో ఉన్నటువంటి క్లేశములు అలాంటివి తత్క్షయ్యే అవి పోయేదాకా వాడికి జ్ఞానం కలగదు వాడు అంచేత శ్రీకృష్ణుడు ఏమంటాడంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దంటాడు ఎందుకంటే మనం వాడికి సేవ చేసేద్దాం ఈ జ్ఞానం వాడికి ఇచ్చేసి వాడిని ఉద్ధరించేద్దాం అంటే అది వర్కౌట్ కాదు అలాగా వర్కౌట్ అయితే పోనీ మనకి కొంత రిస్క్ ఉన్నా మనం తీసుకోవచ్చు అలా ఫైర్ మ్యాన్ లాగా అలా వర్కౌట్ కాదు ఇది అంచేత ఏం చేయాలి వాడికి ఆశీర్వచనం పాసాన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటాం సో తత్క్ష ఏ విద్యోత్పత్తి తతశ్చ అవిద్యా నివృత్తి తత ఆత్యంతిక సంసారోపరమ ఎప్పుడైతే ఆ ఆత్మస్వరూపము తెలిసినదో విద్య అంటే జ్ఞానము కలిగినదో విద్యోత్పత్తి జ్ఞానము ఉదయించుతున్నది ఆ విద్యోత్పత్తి కారణంగా ఆ జ్ఞానం కారణంగా అంతవరకు ఉన్న అజ్ఞానం అవతలికి అది మనకు అనుభవంలో ఉంటుంది కూడా తాడును చూసి పావు అనుకుంటూ ఉంటే పావు అనుకుని భయపడుతూ ఉంటాం అజ్ఞానం చేత బెటర్ ఎవరో బెటర్ లాంటివి వేస్తాడు వీడు చూసి అరే రే పామురే కాదురాయిదే తాడే అని అనుకోడు అరే పావు కాదు తాడు ఇది అబ్బా ఎంత భయపడ్డా అవసరంగా భయపడ్డానే అని ఇన్ని మాటలు మాట్లాడతాయి అది విద్యోత్పత్తి అంటే అలా ఉంటుంది సో ది నాలెడ్జ్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ వట్ ఈస్ ది జాబ్ అంతవరకు ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలను అది డిస్పెల్ చేసేస్తుంది అనమాట భయాన్ని అన్నింటినీ డిస్పెల్ చేసేస్తుంది అంచేతనే అంతకుముందు చెమట పట్టేసి భయపడిపోతున్న మనిషి ఇప్పుడు మొహం చేటంతో చేసి ఆ నేను భయపడ్డాను అనవసరంగా అని అలా అంటాడు సో విద్య జ్ఞానము వెరీ పవర్ఫుల్ ఇట్ ఈజ్ ఇట్ వర్క్స్ సో ఏముందంటే వాక్యం ఏంటే ఏమైంది అని అననుకో మీరు కర్మ చేయలేని పని విద్య చేస్తుంది ఒక ఒక సిచ్యువేషన్ని బట్టి సో తతశ్చ అవిద్యా నివృత్తి పోనీ అజ్ఞానం పోయిందనుకోండి పోని మళ్ళీ వస్తుందేమో అంటే అలాగేం రాదు తతశ్చ ఆత్యంతిక ఆత్యంతిక సంసారోపరమ సంసారము యొక్క ఉపరమము అంటే సంసారము అంటే అనేక రకాలుగా మీకు వర్ణించాను అవిద్యా కామకర్మ లక్షణ సంసార లేకపోతే సుఖదుఖ ప్రవాహ రూపమైన సంసారము లేకపోతే జన్మ మృత్యు ప్రవాహ రూపమైన సంసారము నానాత్వ రూపమైన రాగద్వేషాత్మక ప్రవృత్తితో నిండి ఉన్న సంసారము సో ఈ సంసారము సో ఇది ఈ దుఃఖము ఇది ఇబ్బంది ఉపరమతే ఉపరమ దానికి ఉపరమం దానికి తెరబడిపోతుంది ఉపరమం అంటే తెరపడ్డం సంసారోప్రమ అయితే ఆత్యంతిక అన్నో విశేషణం ఒకటి వేస్తారు ఆత్యంతిక అంటే పెర్మనెంట్గా తెరపడుతుంది అని అత్యంతిక అంటే పెర్మనెంట్ నాతో తాత్కాలిక తాత్కాలిక అత్యంతిక అవి అవి ఆపోజిట్స్ అవి తాత్కాలిక అంటే టెంపరీ టెంపరవరీ అంటూ ఉంటారు టెంపరవరీ టెంపరీ అని మీరంటే వాళ్ళకి అర్థం కాదు మొన్న నేను కాకినాడలో ఎక్కడో ఉపన్యాసం చెప్తున్నావు విలేజ్ లో టెంపరవరీ అని నేను అన్నా అదే వాళ్ళందరూ ఒక చక్కడ కలవచ్చింది ఇదే వెళ్ళరు స్టూడెంట్ తర్వాత ఎవరిలో అల్లర్ అది ఏడు స్వామీజీ దట్ ఈస్ ది వే యు హెవ్ టు ప్రొడౌన్స్ అది వాళ్ళకి అర్థమయ్యి భాషది వెళ్ళరండి శుభం సో అది టెంపరవరీ తాత్కాలికం అంటే టెంపరవరీ ఫెరీంటే ఆత్యంతిక ఎందుకంటే ప్రతిరోజు మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు సంసారం ఉపరమం అయిపోతూ ఉంటుంది సంసారానికి తెరబడుతుంది నిద్ర అంటే అదే చాలండి ఈవేళ పొద్దున్న నుంచి వేగింది చాలు ఈ సంసారం ఇంక దీనికి తెర వేయండి అని వీడు నిద్రలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మొన్నటి పొద్దున్నే మళ్ళీ తెర తీసినట్లు అవుతుంది తెర తీయబడుతుంది అది ఇంకా టెంపరీ అది ఆ టెంపరీ అయ్యి మాట అయితే ఈ శాస్త్రాలు ఇవ్వందుకు మనం నిద్రపోతూ ఉంటే సరిపడుతుంది సో ఎలాగ చేస్తూనే ఉన్నాం పని అలాగ ఆత్యంతిక పెర్మనెంట్ నిద్రావస్థలో మాత్రమే కాకుండా జాగ్రత్త అవస్థలో కూడా మీకు అపూర్ణ ఆనంద స్వరూపులే నిలిచి ఉంటారు ఆ కారణంగా మళ్ళీ జన్మ మృత్యువులు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది జరామరణ మోక్షాయ మామాశ్రీ జతంతియే సో ఇది జ్ఞానము యొక్క ఫలము అపిచ అనాత్మదర్శినోహి అనాత్మ విషయ కా మహా ఇది జ్ఞాన విషయం ఇంకా అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నారు ఊరికే కాంట్రాస్ట్ అజ్ఞానం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇప్పుడు అపిచ అనాత్మదర్శిన వీడు ఏం చేస్తాడంటే ఆత్మ అనాత్మ కింద విడతీసుకుంటాడు ప్రపంచాన్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఫండమెంటల్ డివిజన్ ఇప్పుడు వేదాంతంలో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫండమెంటల్ అప్పుడే స్టడీ చేస్తారు కెమిస్ట్రీ స్టడీస్ నేర్చుకోవాలనుకోండి మీరు మొత్తం ప్రపంచంలో ఉండే పదార్థములంత పదార్థములు అని అన్నింటినీ ఫండమెంటల్స్లోకి రెడ్యూస్ చేయాలి ఏమిటో ఫండమెంటల్స్ సమ్ హండ్రెడ్ ఎలిమెంట్స్ అంతటితో అలా రెడ్యూస్ చేస్తే హండ్రెడ్ లిస్టు ప్రకారం రాసుకుని దీని ప్రాపర్టీస్ ఇవి దీని అలా చూడడం కూడా న్యూసెన్సే ఈ హండ్రెడ్ ఎలిమెంట్స్ని సెవెన్ ఆర్ ఎయిట్ గ్రూప్స్ కింద రెడ్యూస్ చేస్తాయి సెవెన్ ఎయిట్ గ్రూప్స్ ఎయిట్ గ్రూప్స్ ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి ఇన్ఫినిట్ దే ఆర్ టు హండ్రెడ్ ఫర్దర్ రెడ్ టు ఎయిట్ ఇప్పుడు స్టడీ ప్రారంభం అవుతుంది అంతవరకు అసలు స్టడీ చేయలేదు అలాగే రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది రిడ్యూస్ చేస్తే ఈ జగత్తులో ఉండే నానాత్మము ప్లూరాలిటీ దాన్ని రిడ్యూస్ చేస్తాం ఎలా చేస్తామంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్రష్ట దృశ్యం ద్రష్ట ఆత్మ దృశ్యము అనాత్మ వీడు ఏం చేస్తాడంటే దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు ఇది మూమెంట్ దేహంతో ఐడెంటిఫై అయిపోయిన వెంటనే ఇంకీ దేహానికి భిన్నంగా నిలిచి ఉన్న జగత్తంతా వీడు ఎదురుకుండా నిలబడుతుంది ఈ మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందుతాడు చెంది నేను ద్రష్టని అనుకుంటాడు తను ఎదుర్కొండగా కనబడే ఘటపటాది వస్తువు పదార్థములను అన్నింటినీ దృశ్యములు ద్రష్ట వేరే దృశ్యం వేరే భేదము ఒక ఒక దృష్టికోణంలో ఈ గివెన్ లెవెల్ ఒక ఒక ప్లాట్ఫామ్ మీద దట్ ఈజ్ ఓకే బట్ అదే సత్యం అని అనుకుంటే పొరపాటు అది సత్యం కాదు కానీ అజ్ఞాన సత్యంగా తీసుకుంటాడు దట్ ఇస్ ఫండమెంటల్ రియాలిటీ ఫర్ ఫర్ సో వాడు అనాత్మ దర్శన ఇదంతా నేను ఇక్కడ మూలపడు ఉన్నాను నాకు ఎదుర్కొండగా ది హోల్ యూనివర్స్ స్టాండ్స్ ఎగెనిస్ట్ మీ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ ఐఎమ్ ది సబ్జెక్ట్ సో ఈ విధంగా డివిజన్ చేసుకూర్చున్నటువంటి వాడు అనాత్మదర్శన వాడికి కోరిక పుట్టకుండా ఉండదు కోరిక పుట్టి తీరుతుంది అనాత్మ విషయ కామ కోరిక కలుగుతుంది ఏ కోరిక ఆత్మ గురించి కోరిక ఉండదు ఎప్పుడు అనాత్మ గురించే ఉంటుంది ఆత్మకామ అనే ప్రయోగాలు ఉంటాయి దాని తాత్పర్యం వేరు అక్కడ తాత్పర్యం కో రకంగా ఉంటుంది ఆత్మానం ముద్ద ఉంది దాన్ని పట్టుకోవడానికి వీడు కోరుకుంటున్నాడు అని కాదు దాని అర్థం సో ఆత్మకామహ అంటే అనాత్మకామరహిత సో ఎనీవే సో అనాత్మకామ వీటికి అనాత్మ వస్తువులలో కొన్నింటి ఎందు కోరిక బయలుదేరుతుంది మార్కెట్కి వెళ్తారు మీరు ఆ మార్కెట్లో అనేక వస్తువులను చూస్తారు చూడగానే కొన్నింటి మీద కోరిక బయలుదేరుతుంది అనాత్మ విషయ కోరిక ఎప్పుడు అనాత్మయే సబ్జెక్ట్ అబ్జెక్ట్గా కలిగి ఉంటుంది కోరిక వాట్ ఈస్ ది అబ్జెక్ట్ ఆఫ్ యువర్ డిజైర్ అనాత్మ ఈస్ ది అబ్జెక్ట్ సో ఆత్మ గురించి ఇంక డిజైర్ ఏముంది ఆత్మ యూస్లెస్ ఆత్మ కదా ఇది ఇక్కడ ఓ మూల పడుంది ఇంత జగత్తుని ఎదుర్కొండగా ఏమీ చేయలేక ఇట్స్ ఎ స్పెక్ ఆఫ్ ఎన్ ఆత్మ సో ఎందుకు పనికిరాని అయోగ్యమైన కర్తభోక్త అల్పజ్ఞ అల్పశక్తిమాన్ ఆత్మ దాస సో ఈ గురించి ఇంక కోరికే ఉందండి ఆ కోరికంటూ ఉంటే అనాత్మ గురించే ఉండాలి బయట మనకి మన చేతిలో లేనిది మనకి దక్కనిద్ద దాన్ని కోరుకోవాల్సి ఉంటుంది ఆన ఆత్మ విషయ కామహ ఓకే కొన్ని కోరితే కోరే నీ సొమ్ము ఏం పోయింది అంటే అలా కాదండి కామయానశ్చా కామయమానశ్చాతి కర్మాణి కోరిక పుట్టింది అంటే ఇంకా వాడు హీఈ హీఈ్ నౌ ఇన్ ఇట్స్ హ్యాండ్స్ డెజైర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ డెజైర్ ఒక పట్టణ ఉండదు కోరిక పుడుతుంది ఇంకెవళ్ళు చెప్పినా విండు తల్లి చెప్పినా వెండు తండ్రి చెప్పినా విండు నేను చిన్నప్పుడు సినిమా చూడాలి అని ఐడియా కలిగింది ఎక్కడో వాల్ పోస్టర్ చూసేవాడు వాడు సైకిల్ మీద సైకిల్కి బకెట్లో ఓ పిండిలాగా వాడు కుక్ చేసుకునే ఓ బకెట్లో ఇంకో సంచిలో ఈ వాల్ పోస్టర్స్ అన్నీ ఒక రౌండ్గా వేసుకుని వచ్చేవాడు వచ్చి గో గోడ మేము గద్దెల్లాగా ఎక్కడో కబడ్డీ ఏదో అడిగో లేకపోతే మార్పుల్స్ గోటికాయలు ఏదో ఆడుతూ ఉంటాయి ఎరే వాడు ఏదో అతికిస్తున్నాడరా వెంటనే మేమందరం పరిగెత్తగా అక్కడికి వెళ్ళిపోయాడు పెద్ద స్పెక్టకిల్ అక్కడ వాడు పెద్ద హీరో మాకు వాడు ఆ పిండి తీసి ఎలా రాస్తున్నాడు ఎలా అతికిస్తున్నాడు సినిమా అనేప్పటికి ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమా ఈజ్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ జాగ్రత్తగా చూస్తే అక్కడ సినిమా పేరు ఉంటుంది అర్ధాంగి అదే నాగేటరా లేకపోతే రామారావురా అని మహా ఉల్లాస పడిపోయి పూర్వం రెండే రకాల సినిమాలు ఉండేవి ఉంటే రామారావుది లేకపోతే నాగేశ్వరరావు తర్వాత ఎవడో ఎవరో వచ్చారు సో చూసేసి అది ఆ పోస్టర్ చూసిన వెంటనే కామహా ఈ సినిమా మనం చూడాలి ఇది బగ్ ఆ తర్వాత ఆటలు ఆడుతూ ఉంటాం ఎవో చేస్తూ ఉంటాం స్కూల్కి వెళ్తూ ఉంటాం ఈ బగ్గు మాత్రం అలాగే ఉంటుంది తర్వాత స్లోగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ ఆదివారం నేను సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందని నీ అభిప్రాయం అని ఒకటి బ్రోత్ చేయటం ఏమి బాగుండదు ఇంట్లో కూర్చో అని ఆమె అంటారు ఆవిడ్ని విసిగించేసి ఎలా ఉండే వాడు సినిమాకు పోతానంటున్నాడు వాడికి ఒక రూపాయి పరయండి అని ఆవిడ మా నాయనగారితో అనేదాకా ఆవిడ్ని విసిగించేయటం ఆయన రూపాయి ఇస్తారు ఆ రూపాయి పట్టుకుని ఇంకా పరగదు సో ఇది కామయమాన కర్ కరోతి కర్మాన డిజైర్ ఈజ్ లైక్ దాట్ అప్పుడు సినిమా మీద ఉండేది డిజైరు ఇప్పుడు పెద్ద పెద్ద డిజైర్లు లక్ష రూపాయలకి డిజైరు ఈ డిజైరు ఆ డిజైరు ఏవేవో డిజైర్స్ సంజాత అలంప్రత్యయ అంటారు శంకరు చాలండి మాకు ఉమ్మది మాకు చాలండి అని అనుకున్నవాడు మహాత్ముడు హ్యాపీగా ఉంటాడు డిజైర్ పుట్టింది అంటే వాడు ఎవరైనా రగుగాక వాడు అజ్ఞానం అవ్వచ్చు గృహస్థ అవ్వచ్చు సన్యాసి అవ్వచ్చు మనుష్యుడు అవ్వచ్చు దేవత అవ్వచ్చు నో ఇబడి ఈజ్ ఎక్సెప్షన్ అంచేతనే డిజైరింగ్ యాజ్ అన్ యాటిట్యూడ్ మంచిది కాదు అని ఇంకల్లా చెప్పడం గురికే తీరు కూర్చుని ఇది ఉంటే బాగుండు అలా చేస్తే బాగుండు ఈ డిజైరే ఉండకూడదు అసలు డిజైరే చేయకూడదు చేయకుండా ఉండగలిగితే మీరు పూర్ణావస్థలో ఉంటారు ఇట్స్ ఎ పూర్ణ స్థితి ఏ బ్లెస్డ్ స్టేట్ ఎనీవే కామయమానశ్చ కరోతి కామయమాన ప్రయోగం చాలా మంచి ప్రయోగం కామయమానహ అనే షానచ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ తెన్స్ అదే సో ప్రజెంట్ ఎప్పుడూ అలా కోరికలు పుడుతూరే ఉంటాయి వీడికి వన్ డిజైర్ బ్రీచ్స్ అనదర్ డిజైర్ తర్వాత షానచ్ హేతు అని అర్థం కూడా ఉంది హేతు ఇట్ బికమ్స్ ది కాజ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఫర్ వాట్ కర్మాణి కరోతి కామయమాన కామాధేతో అని అంత అర్థం ఉంది దాంట్లో ఆ ప్రత్యయం ఆ కామం కారణంగా కరోతి కర్మాన్ని లక్షణహేత్వోహక్రియా శత్రుషా నచౌ అనే సూత్రం కౌ కౌముదులు మీకు వస్తుంది తర్వాత ఇప్పుడు సో అలా కోరుతూ ఉంటాడు కోరుతూ ఆ కారణంగా కామాన్ని కర్మల్ని చేస్తాడు కరోతి కర్మాన్ని కర్మలు అన్ని కర్మలు పుణ్యమే ఉండవు పుణ్యము పాపము ఉంటాయి ఇప్పుడు కామను ఉందనుకోండి అన్ని పుణ్యమే నేటింక దాంట్లో పుణ్యం పాపం రెండు ఉంటుంది పుణ్యపాపాలు మిశ్రమంగా ఉంటాయి మీరు మహాపుణ్యకర్మ మీరు చేస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా ఓ పిసరంత పాపం ఉంటుంది పూర్వం మా చిన్నప్పుడు ఓ సామె చెప్పేవారు ఇప్పుడు ఉందో లేదో స్వామి తెలీదు శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు కూడా ఏడాది అయ్యేప్పటికీ ఓ ఇంత మాంసాన్ని భక్షిస్తాడు అని చెప్పిన అనేదో చిన్న సామి అంటే మాంసం పరిగెట్టుకుని పరిగెట్టుకుని మాంసం తిరుతాడని కాదు ఏదో అన్నం తింటూనే దేంట్లోనో ఏదో ప్రాణి మరణిస్తుంది అన్నం వండేప్పుడు ఎక్కడో ఏదో ప్రాణి ఆ పంట పండించేపుడు దీని కారణంగా అంటే ఆ మరణానికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది కొంత ఏదో కొంత హింస ఉంటుంది అని అంటే దీని అభిప్రాయం ఏమిటంటే కర్మలన్నింటి ఎందు పుణ్యకర్మలతో సహా కొంత దోషం ఉంటుంది శ్రీకృష్ణుడే చెప్పాడు మాట ఆ మాట సర్వారంభాహి దోషేణ గ్ని రివాృత మీరు నిప్పు వెలిగిస్తే అది ఎంత చక్కటి ఫ్యూయల్ అయినా అవుగుగాక కొద్దో గొప్ప పోగ తప్పదు మీరు డీసీల్ తీసి సీఎన్జీ పెట్టినా ఓపెసర్ పోగ తప్పదు ఓ కొంత ఎగ్జాస్ట్ తప్పదు తగ్గుతుంది కానీ అసలు లేకుండా పోదు అలాగే ఏ కర్మని చేసినా కొద్దో గొప్ప దోషము తప్పదు ఇంకా పాపకర్మే చేస్తే ఇంకా అంతా దోషమే కనుక ఈ కర్మల్ని చేస్తూ ఉంటే ఆ కర్ పుణ్య పాపాలు రెండు కూడా అకౌంట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ అవుతాయి జమ అవుతూ ఉంటాయి మన అకౌంట్లో బట్టి అనుభవించక తప్పదు అదే అంతారాయణ తతహ తత్ఫలోపభోగాయ శరీరాద్యుపాదాన లక్షణ సంసార సో ఆ తత్ఫలము తంటే కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడం కోసం అనుభవించక తప్పదు కర్మఫలాన్ని అనుభవించక తప్పదు తప్పకుండా అనుభవించాలి దాన్ని అనుభవించుట కొరకై శరీరాన్ని ఆదిశబ్దం చేతనం ఆ శరీరానికి యోగ్యమైనటువంటి అంతఃకరణాన్ని సపోజ్ మనుష్య శరీరం వచ్చిందనుకోండి దానికి తగిన మనస్సు ఏదో కుక్కో నక్కో దానికి తగిన మనస్సు ఏ ఆశ ఉపాధిని అదంతా కలిసి ఇప్పుడు పెద్ద పులి శరీరం వచ్చి దయాగుణం రాదు ఇంకా పెద్ద పులి శరీరం వస్తే క్రౌర్యమే వస్తుంది సో ఆవి శరీరం వస్తే ఆ సత్వగుణమే వస్తుంది ఈ దేనికి తగ్గదు ఎనిది దానికి సో శరీరాది ఉపాదాన లక్షణ ఉపాదానం స్వీకరించుట లక్షణ అంటే అనే లక్షణ అంటే అనే అనే తెలుగు తెలుసు కదండీ అంతే అర్థం దానికి లక్షణ శరీరాద్యుపాదాన లక్షణ అంటే శరీరమును స్వీకరించుట అనే సంసార సంసారం అలా అది సంసారం కర్మఫలాన్ని బట్టి శరీరాన్ని స్వీకరించి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండుట దీని సంసారం పరిభ్ర జన్మ మృత్యు జన్మ జన్మ మరణము ఈ సంసారం తప్పదు సో చూడండి అటు జ్ఞానం వల్ల వచ్చిన పరిస్థితి అది ఆత్యంతిక సంసారోపరమ కర్మ వల్ల సంసారం ఇది పరిస్థితి నువ్వు ఈ రెండింటికి సముచ్చం చేస్తాను రెండింటినీ కలిపి కట్టకడతాను అంటే హౌ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్ He is going to say all that tad na <todchen> <"Aatmai katva darshinaha, todchen> vishaya bhavat ఈస్ గోయింగ్ టు సే ఆల్ దాట్ తేకేణ విషయాభావా ఇప్పుడు సంసారికి ఆపోజిట్ గా జ్ఞాని తీసుకోండి మీరు తద్వతికేనా దీనికి భిన్నంగా ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ అని తద్వ్యతిరేక ఆత్మైకత్వదర్శిన వీడు ఆత్మైకత్వాన్ని దర్శిస్తాను ఇది చాలా గొప్ప దర్శనం అండి ఇది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్తగా చెప్తున్నట్టుగానే ఉంటుంది ఆత్మైకత్వం ఎందుకంటే చాలా అత్యాశ్చర్యకరమైనటువంటి సత్యం అది సో ఆత్మైకత్వం ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ దేహాన్ని దర్శిస్తున్నా ఈ దేహాన్ని నేను దర్శించానంటే అర్థం ఏంటి చైతన్య ఆకాశమునందు ఈ దేహము ప్రకాశించినది భాషించినది That దట్ దట్ ఈజ్ వాట్ హ్యాపన్స్ యు ఆర్ ది ఇన్ ది ఫస్ట్ స్టెప్ అది స్టెప్ వైజ్ ఎనాలైజ్ చేస్తే మీకు ఆ దేహం భాషిస్తుంది నిద్రలో లేదు కదండి దేహ భాష ante యొక్క భాష భాష అంటే ప్రతీతి కనపడుట దేహము అనేటువంటి ఐడియా దట్ ఐడియాకే ఆ భాష అంట ప్రతీ సో దేహప్రతీతి నిద్రలో లేదు నిద్రలోంచి బయటకు వచ్చారు బయటకు వస్తూనే దేహప్రతీతి కలిగారు స్పర్శ జ్ఞానం ఉంటుంది కదండి ఆ స్పర్శ జ్ఞానం వికసిస్తుంది వికసించేప్పటికి దేహ ప్రతీతి కలుగుతుంది దట్ ఇది ఫస్ట్ స్టెప్ సో ఇంది ఫస్ట్ స్టెప్ మీరు విట్నెస్ మీరు సాక్షి దేహము సాక్ష్యము అది ఫస్ట్ స్టెప్ మీరు ఆ ఫస్ట్ స్టెప్లో ఆగిపోయారు అనుకోండి సపోర్ట్స్ అప్పుడు కళ్ళు తెరవకముందు ఈ దేహం భాషించింది సో కళ్ళు తెరవకముందు ఈ దేహానికి నేను సాక్షిని కళ్ళు తెరిచా ఇంకో దేహానికి సాక్షి ఇప్పుడు రెండు దేహాలు ఈ దేహం ఎక్కడుందో ఆ దేహం ఉంది విత్ రిఫరెన్స్ టు బోత్ బాడీస్ ఐమ్ ది సాక్షి విత్ రిఫరెన్స్ టు బోత్ బాడీస్ ఇది ఆత్మైకత్వం ఏమండి కానీ మనకు అలాగదు అజ్ఞానికి అలా అవదు అజ్ఞానికి వెళ్ళే ఇది జ్ఞాని యొక్క స్వరూపం చెప్తున్నాను జ్ఞానికి అన్ని దేహములు ఆ చైతన్యములందు ప్రకాశిస్తూ ఉంటాయి దేని అన్ని దేహములు దృశ్యములే ఈ దేహంతో సహా సో తాను సమస్త దేహములను దర్శిస్తూ ఉండే చేతనునిగా నిలిచి ఉంటాడు మ్యాన్ అమాంగ్ ది వుడ్స్ మ్యాన్ అమాంగ్ ది వుడ్స్ అంట వుడ్స్ అంటే చెట్లు ఉంటాయి చూడండి దాంట్లో మధ్యలో వీడు వెళ్తాడు అన్ని చెట్లు తాను దర్శిస్తూ ఉంటాడు తాను చెట్టు అయిపోడు అన్ని చెట్లు తాను దర్శిస్తూ ఉంటాడు గాడ్ రియలైజే గా వుడ్స్ దాని మీద మహా స్వామి రామతీర్థ ఏమిటి ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ యా మ్యాన్ అమాంగ్ ది వుడ్స్ హీఈ మ్యాన్ అమాంగ్ ది రామతీర్థ హీస్ ది పర్సన్ అమాంగ్ ది వుడ్స్ వీళ్ళందరూ వుడ్స్ అనమాట ఆయన అలాగా అలాగే జ్ఞాని జ్ఞాని అలా ఉంటాడు ఈజ్ వన్ అమాంగ్ ది వుడ్స్ అండ్ వన్ ఆఫ్ ది వుడ్స్ వన్ ఆఫ్ ది ట్రీ సీజ్ తీసిపోయి ఇది ఆత్మైకత్వ దర్శనం అజ్ఞానం ఏం చేస్తాడో ఫలి స్టెప్ చూడండి ఫస్ట్ ఇలాగ తెలివి అంటే స్పర్శ జ్ఞానం వికాసానికి స్పర్శ జ్ఞానం ప్రకటమవుతుంది ప్రకటమవుగానే దేహము దర్శింప తెలియపడుతుంది తాను సాక్షి దేహము సాక్ష్యము వెంటనే ఈ సాక్షి వెళ్ళి సాక్ష్యంతో ఐడెంటిఫై అవుతుంది దా ఇది నెక్స్ట్ స్టెప్ కాబట్టి వీడు కళ్ళు తెరిచేప్పటికే వీడు దేహమై కూర్చుంటాడు దేహమై కళ్ళు తెరుస్తాడు ఎదురుకుండా ఇంకో దేహం కనపడుతుంది ఇప్పుడు ఈ రెండు దేహాల్లో ఈ దేహం నేను ఆ దేహం వాడు ఇంకా నడుస్తుంది వ్యవహారం వాడ శత్రువా మిత్రుడా ఇది అనాత్మదర్శి యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది సో అనాత్మ ఇప్పుడు ది సో కాల్డ్ యూ అండ్ ది సో కాల్డ్ మీ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఇన్ రియాలిటీ యూఆర్ మీ అండ్ ఐ ఆమ్ యు ది ట్రూత్ ఆ సత్యాన్ని దర్శించేవాడు ఆత్మైకత్వదర్శి సో తద్వ్యతిరేకేనా అనాత్మదర్శి ఉన్నాడే వాడికి భిన్నంగా ఈ ఆత్మైకత్వదర్శి ఉంటాడు వీడికి కామించదగ్గది ఏది కనపడదు కామను కామనే ఉండదు మీరు ఎందుకో తెలుసయాభావాత్ నో అబ్జెక్ట్ టు బి డిసైర్డ్ ఇఫ్ దెర్ ఈస్ ఎన్ అబ్జెక్ట్ టు బి డిజైర్డ్ దెన్ దెర్ ఈస్ ఎ డిజైర్ సపోజ్ దెర్ ఈస్ నో అబ్జెక్ట్ టు బి డిజైర్డ్ అనుకోండి వాట్ ఈస్ ది డిజైర్ నేను ఇండియాకు వచ్చే ముందు ఏదో దృష్టాంతం చెప్తూ ఉంటాను మరోలాభ అనుకోకండి సో మా మిత్రులు అది ఆశ్రమంలో ఉంటారు బ్రహ్మచారులు వాళ్ళను వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు ఏమన్నారంటే రే స్వామిజీ రేపు వెళ్ళిపోతున్నాడు కదా ఆయన ఒకసారి ఆ వాల్మార్తె ఎక్కడికో మోసుకుపోయి ఆయన తిప్పు తిప్పి ఆయనకి ఏమైనా కావాలంటే కొనుక్కుంటే తీసుకెళ్ళడం రా అన్నారు అంటే నా దగ్గరికి వచ్చాడు బ్రహ్మచారి రాత్రి ఎనిమిది ఇంటికి వచ్చాడు స్వామిజీ రండి వాల్మార్చుకు పోదాం వాల్మార్త ఏదో మరో మార్పు అంటే అన్న ఎందుకో ఇప్పుడే భోజనం అది చేసాము విశ్రమించవచ్చు ఇంకెందుకు అర్ధరాత్రి పూట ఎందుకు ఇది అంటే అలాగే ఇప్పుడు వెళ్లాల్సిందే మీరు రేపు ప్రయాణం సరే ఏమిటి మీకు కావాల్సిందేమైనా కొనుక్కుంటుంది పోన్లేదు పదా అని సరదాగా బయలుదేరాను నేను మొత్తం వాళ్ళు మాత్రం దగ్గరికి నాకు ఒక్కటి దొరకలేదు కావాల్సింది ఏం చేయమంటారు ఏది దొరకలేదు ఒక్కటి కూడా దొరకలేదు ఏదో ఒకటి తీసుకోవాలి అంటాడు ఈ తినేది తీసుకో నేను తినేది అయితే తీసుకో ఈ తినేవి పదార్థాలు కొనుక్కుంటూ ఉన్నాం సంచిలో పెట్టుకుంటూ అప్పుడు ఓపెన్ చేసి తింటూ ఐ డోంట్ డూ దట్ ఇంకేం తీసుకోమంటారు సబ్బులు ఆ సబ్బులు ఇండియాలో సబ్బులు వాడుకోవచ్చు ఇండియాలో ఉన్నప్పుడు అక్కడి నుంచి సబ్బులేమోసుకురాకర్లేదు ఇక్కడికి ఈ రకంగా నాగరికి ఏదో టూత్పేస్ట్ ఏదో కొనుక్కొని సంచులు వేసుకోండి ఎందుకు చెప్పి అంటే నేను కొంచెం అన్సివిలైజ్డ్ పర్సన్ అని అంచేతన్ నాకేమీ కనపడలేదు కొంచెం సివిలైజేషన్ పెరిగి కోరుకోవాల్సింది చా కావలసిన ఉంటాయి డిపెండ్స్ సో విషయాభావాత్ విషయమే లేదు దెర్ ఇస్ నా అబ్జెక్ట్ టు బి డిసైడ్ ది అబ్జెక్ట్ టు బి డిసైడ్ మనకు వస్తువు కనపడిన వెంటనే ఇట్ షుడ్ బికమ్ ఐన్ అబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ దెన్ ఓన్లీ దెర్ ఈజ్ అ డిజైర్ రిలేటెడ్ టు దాట్ అబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ లేదు డిజైర్ లేదు కామానుపపత్తి ఉరికే మీకు దృష్టాంతం కోసం చెప్పా జ్ఞాని ఎప్పుడు కూడా డిజైర్ ఏమీ ఉండదు జ్ఞానికి ఇలా చేయాలో అలా చేయాలి ఆకలి వేస్తే భోజనం చేస్తాడు అది డిజైర్ కింద రాదు అర్జి కింద వస్తుంది ఆకలి భిక్షా తప్పించి అది కూడా పరేచ్ఛతో నడిచిపోతూ ఉంటుంది చాలా మటుకి సో భోజనం గురించి సమస్య ఉందండి ప్రతి ప్రాణికి భోజనం లభించేస్తూ ఉంటుంది దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ దాన్ని ఈశ్వరుడు దేవ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బట్ ఇది ఉండాలి అది ఉండాలి అనే డిజైరు అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అసలే లేకపోతే చాలా మంచిది సో అటువంటి డిజైర్ లేని కారణంగా కామానుపత్తి ఎందుకంటే సర్వము తన కలదు సర్వము ఆత్మపూర్ణము డిజైర్లెస్నెస్ అంటే ఫుల్నెస్ అని డిజైర్ అంటే ఇన్ఎఫిషి డెఫిషియన్సీ అక్కడ లోటు ఉంటే డిజైర్ డిజైర్ లేకపోతే లోటు లేదు దట్ ఈస్ దే ఆర్ కనెక్టెడ్ దే ఆర్ సినిమానిమస్ డిజైర్లెస్నెస్ ఈస్ సెమస్ఫుల్నెస్ రెండో ఒకటే పూర్ణత్వం అపూర్ణత పూర్ణత ఉండాలండి మీ ప్రతివాడికి ఉంది పూర్ణత ఒక కోరిక కోరేడు అనుకోండి ఒకడు ఆ కోరిక తిరిగిన క్షణంలో వాడికి పూర్ణత ఉంటుంది పూర్ణత ఎలా ఉంటుందో మీకు చెప్పమంటారా ఇప్పుడు మేము సినిమా చూడాలని అనుకున్నాం సినిమా చూడాలని అనుకుని క్యూరో నిలబడ్డాం వెళ్ళి టికెట్ దొరుకుతున్న దొరకదో దొరుకుతున్న దొరకదో ఎంత అపూర్ణత ఎంత టెన్షన్ ఎక్సైట్మెంట్ టికెట్ దొరికి లోపలికి ఎలా చేశాడు వెళ్ళి ఆ బెంచ్ మీద ఎలా కూర్చొని ఇంకా తెరవనేది ఇంకా పడ్డాం తర్వాత పూర్ణ హా ద ఫెలో ఇస్ పూర్ణ చేయండి వీడు అపూర్ణుడు ఎప్పుడవుతుందో తెలిసిన ఇంటర్బెల్ వస్తుంది ఇంటర్బెల్ అనుకునే వాళ్ళు ఎందుకంటే వెళ్ళ కొట్టి వాడు సో ముందు బెల్ల కొట్టేవాడు ఎవడం స్టార్ట్లో ఇప్పుడు కొడుతున్నారో కదా నాకు తెలీదు మధ్యలో ఒక బెల్ల కొట్టేవాడు ఆఖరిని ఒక బెల్ల కొట్టేవాడు థింగ్ కొట్టేవాడు రియల్లీ సో ఈ మధ్యలో బెల్ కనుక ఇంటర్ బెల్ అంటే ఒక నన్ను కరెక్ట్ చేశాడు ఇంటర్ బెల్ కాదు నీ మొహం అది ఇంటర్ వాళ్ళు అది ఒక కొత్త ఇంగ్లీష్ పదం నేర్చుకున్నాను నేను సో ఇంటర్ బెల్ ఇంటర్బెల్ రాగానే అపూర్ణహ ఎందుకో తెలుసిన సోడా అనే ఒకడు మళ్ళీ లేకపోతే ఇంకేదో వీడు వీడి ఎవరు డబ్బులు ఉంటాయిగా అపూర్ణహ అయిపోయింది అపూర్ణుడు సో ఇలా ఉంటుంది కాబట్టి పూర్ణస్థితిలో కామనం ఉండవు సో వట్ అండర్స్టైన్ టు సే డిజైర్లెస్నెస్ ఫుల్నెస్ ఆత్మజ్ఞాని పూర్ణుడిగా ఉంటాడు విషయాభావాత్ కామానుపత్తి తర్వాత ఆత్మని చ అన కామానుపత్తవు స్వాత్మన్యవస్థానం మోక్ష అది మోక్షం అంటే మోక్షం అంటే చాలామంది ఏం చేస్తారంటే అలాగా నువ్వు మరణించిన తర్వాత నీ సూక్ష్మ శరీరం అలా సూర్యుడిని దాటేసి వెళ్ళిపోతుంది చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు దాటేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అక్కడ గేట్ ఒకటి ఉంటుంది ఆ గేట్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను లోపలికి వెళ్ళిపోతాం అక్కడ దేవుడు ఉంటాడు ఆ దేవుడిని చూసి దండం పెడతాను అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో అదే మోక్షం అని చెప్తా అలాగా మోక్షమే అనుకోండి ఓకే అదే మోక్షం అనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళారు ఆనందం కలిగింది కదా అలా దేవుడికి వేస్తే చూస్తూ ఉంటారు పావు గంట అయింది గంట అయింది పూట అయింది రోజు అయింది ఇప్పుడు ఏమీ దెన్ వా కొంచెంసేపు యువతలకు రావాలనిపిస్తుంది మనకే అనిపిస్తుంది ఆయనకి అనిపిస్తుంది దేవుడికి కూడా సపోజ్ దేవుడు వచ్చేసి మనతో పాటుగా రూమ్మేట్గా ఉండడం ప్రారంభించాడు అనుకోండి మన రూమే స్వర్గమో ఏదో అయిపోతుంది కొంతసేపు తర్వాత నేను వీధిలోకి వెళ్ళి వస్తాను మీరు రూమ్లో ఉండండినో లేకపోతే నేను మీరు వీధిలోకి వెళ్ళినో చెప్పాల్సి వస్తుంది ఈ అన్యత్వంలో భేదం అదే ఈ భేదంలో ఇబ్బంది అదే సరే దేవుడు ఏమంటాడంటే సో అలా స్వర్గం చూసిరండి అంటాడు మీరు స్వర్గం చూసి రాళ్తారు మళ్ళీ ఈ సంసారమేది దాంట్లో మోక్షమే ఉంది తర్వాత పోనీ ఏదో ఒక ఆనందం ఉందండి ఒక దివ్యమైన ఆనందం అది కూడా ఒక కాలంలో పుట్టింది కనుక ఒక కర్మ ఫలరూపంగా పుట్టింది కనుక ఓ కొంతకాలం అయ్యేప్పటికీ తక్కువ ఎక్కువ పోనీ ఎక్కువే అనుకోండి కొంతకాలం అయ్యేప్పటికీ పడిపోతుంది మళ్ళీ వెనక్కి వాపసు అలా ఉండదు మోక్షం ఉంటుంది ఇంకే అలా వర్ణిస్తారు తెలియక అలా ఉంటారు అంతా ఇంకే ఆఫ్ మైండ్ మైండ్ అలా కల్పనలు అలా చేసుకుంటూ పోతుంది మైండ్లో ఏ కల్పన వస్తే అదే సత్యం అన్నట్టుగా ఉంటారు సో అది ఒక సైకాలజీ అలా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అది ఏమైపోతుందంటే ఒక కల్పన వస్తుంది ముందు హీ గెట్స్ అటాచ్డ్ టు దట్ ఇమాజినేషన్ ఇన్ అన్ సెన్స్ దానికి ఇమోషనల్గా అటాచ్ అయిపోతుంది ఆ వాక్యాలు ఏవో కొన్ని కూడా కనపడుతూ ఉంటాయి ఏదో సంస్కృతంలో మన సాహిత్యం పోవోవాళ్ళు సాహిత్యం ఒక మహాత్ములు ఉన్న భాగవతంలో చూడటం ప్రారంభిస్తే దాంట్లో ఎన్ని రకాల ఐడియాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో పెద్ద పెద్ద పురాణాలు భాగవతంలో అట్టి పెట్టండి పురాణం తీసుకోండి స్కాంద పురాణం తీసుకోండి దాంట్లో ఎన్ని ఇజమ్స్ పాసిబుల్లో అన్నీ ఉంటాయి దాంట్లో ఏదో మూలు ఉంటుంది శివుడు గొప్పదయానం ఆ ఉంటుంది విష్ణువు ఇంకో మూల ఉంటుంది గణపతి ఓ మూలు ఉంటుంది ఎక్కడో మూలు పురాణ సాహిత్యంలో మీ ఐడియాస్ అన్నీ ఉంటాయి దాంట్లో సో అలాంటిది ఏదో శ్లోకం చూస్తాడు అమ్మో నేను అనుకున్నదే అది అదే నేను అనుకున్నాను అనే ఆ ఇమాజినేషన్ ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయిన వెంటనే దాంతో ఇమే దానికి స్పిరి దానికి ఇమోషనల్గా అటాచ్ అవుతాడు అటాచ్ అయ్యి చుట్టూ చూసి దీన్ని నలుగురికి చెప్తాడు ఆ నలుగురిలో ఇద్దరు వీడికి అనుయాయులు అవుతారు దేర్ ఫోర్ యు హ్యావ్ ఎ కల్ట్ అరౌండ్ హిమ్ సూపర్ స్ట్రక్చర్గా బిల్డప్ చేస్తాడు ఒరిజినల్ ఇగ్నోరెన్స్ దీనికి పెట్టుబడి ఏమిటంటే అజ్ఞాన విలాసమే పెట్టుబడి దానికి దాని క్యాపిటల్ ఆ క్యాపిటల్ మీద అలా అల బిల్డప్ చేసుకుంటూ పోతుంది మోక్ష ఆ మోక్షం కోసం జనాలు వెనకాల పరిగెత్తుతూ ఉంటాం అరే ఆత్మస్వరూపం రా మోక్షం అని ఎవడైనా చెప్పాడు అనుకోండి ఏమిటి చప్పచప్పగా మాట్లాడతాడు వీడు అనుకుంటాడు ఎందుకంటే ఈ సూపర్ స్ట్రక్చర్లో ఉన్న రుచి నీ స్వరూపమే మోక్షము ఏ కోరికలు లేకుండా మోక్షమో అని అనుకోండి ఈ ఏమిటి తర్వాత చూద్దాం నీ తగ్గది తర్వాత ముందుకు పదండి అంటాడు ఈ డజంట్ లైక్ ఇట్ నీ స్వరూపమే మోక్షము అని ఎఫ్ యూ అన్ఫార్చునేట్ పీపుల్ ఓన్లీ వీల్ డూ దిస్ జాబ్ నోపి ఎల్సిన వీళ్ళు డూ దిస్ అని చెప్పినా కదండి ఈ ఈ జాబ్ ఎవరో కొద్దిమంది చేస్తారు స్వామి దయానంద మహారాజు చేస్తున్నారు ఎవరు ఆయన ఆశీర్వాదం చేత నేను చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు వీళ్ళు చేస్తూ ఉంటారు అందులో వీళ్ళకి తగ్గ వాళ్ళు ఎవరో విద్యార్థులు ఉంటారు మిగతా వాళ్ళు అందరూ ఈ సూపర్ స్ట్రక్చర్లో కొట్టుమిట్లాడుతూ ఉంటారు చాలా దీన్ని నేను విమర్శ చేస్తున్నానని మీరు అనుకోకుండా సుమా నేను విమర్శ చేయట్లేదు ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నవాడు విమర్శ చేస్తాడు విమర్శ ఏం చేయట్లేదు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది ఇట్స్ నాట్ ఎట్స్ నాట్ ఎ క్రిటిసిజం ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్ ఇట్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఏమిటో పిచ్చిల్లో పిచ్చి అలా నడుస్తూ ఉంటుంది కానీ ఇవేమీ మోక్షం కాదు మోక్షం అంటే ఇదే ఏమిటి ఆత్మనిచ అనన్యత్వాత్ కామానుపత్త సర్వము ఆత్మయే ఆత్మాచ బ్రహ్మ బ్రహ్మ అంటే పూర్ణం ఇత్యర్థ ఆత్మ పూర్ణము పూర్ణమైన ఆత్మయందు కామను అసలు ఉదయించనే ఉదయించదు మీరు వెళ్ళి వాడిని ప్రవోక్ చేసినా కూడా కామను ఉదయించదు ఏదైనా కోరుకోండి అంటే ఆయన ఏం కోరుకుంటాం లేవా కోరుకునేది ఏం లేదంటాడు హీఈ ఫుల్ ఫుల్ ఫుల్ ఉన్నవాడికి కామనే పుట్టదు కామన్ పుట్టకపోతే ఏం చేస్తాడండి ఏ కామనా లేదు కామన్ అంటో ఏదైనా ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇటు ఇటు తిరగాల్సి ఉంటుంది ఎక్కడికో పరుగులు ఎత్తారు ఏ కామనా లేదు ఏం చేస్తాడు స్వాత్మన్యవస్థానం బైట్స్ ఇన్ హింస అది ఏమిటో వర్ణించడం కుదరదు అంతకంటే ఎక్కువ వర్ణన కుదరదు దానికి దాన్ని ఊరికే అలా చెప్పేసి వదిలేయాలి ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ హింస స్వాత్మన్యవస్థానం రాత్రి మీరు నిద్రలో చేస్తున్న పని అదే ధ్యానం చేసేప్పుడు చేసిన పని అదే మీకు ఏదైనా ఒక ఇంటెన్స్ డిజైర్ ఫుల్ఫిల్ చేసినప్పుడు కూడా చేసిన పని అదే ఒక కోరికను తీరిందనుకోండి ఏం చేస్తారో యూ స్టే విత్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ వాట్ యూ డూ వితౌట్ రికగ్నైజింగ్ ఇట్ సో స్వాత్మన్ వ్యవస్థానం తనలో తాను ఉన్నాడు ఇప్పుడు ఈ తాను అపూర్ణుడు అనుకోండి దాన్ని మోక్షం అనడానికి వీరలేదు తాను అపూర్ణుడైతే తనలో తాను ఉన్నప్పుడు మోక్షం ఎందుకు అవుతుంది అపూర్ణత్వమే అవుతుంది కానీ తాను హ్యాపీ తాను అంటే ఆత్మ ఇట్ హ్యాపన్స్ టు బి పూర్ణం ఫోర్ దట్ ఈస్ ది మోక్షం స్వాత్మన్యవస్థానం మోక్ష చేతనే జీవన్ముక్తి అంటారు జీవించి ఉండగానే మోక్షము ఇప్పుడు ఇత్యతో చూడండి కర్మ చేస్తే ఏమొచ్చి ఏమైంది సంసారం వచ్చింది జ్ఞానం వల్ల ఏమొచ్చింది మోక్షం వచ్చింది ఒకటి ఒక సంసారాన్ని ఫలంగా కలిగి ఉన్నది మరి ఒకటి మోక్షమే ఫలము సంసార ఉపరమమే ఫలముగా కలదు ఈ రెండింటికి నువ్వు కలిగి కలిపి కట్టకడతానంటావు పరస్పరం విరుద్ధంగా లేవు అదే అంటారు ఆయన నిత్యతోపీకర్మణోర్విరోధ కాబట్టి జ్ఞానానికి కర్మకి విరోధం ఎందుకు విరోధం అంటే అవి దెబ్బలాడుకుంటాయి కాబట్టి మనం కూడా దెబ్బలాడుకుందామని కాదు విరోధము అంటే వాటి కర్మ యొక్క ఫలము సంసారం అవుతుంటే విద్య యొక్క ఫలము సంసార ఉపరమము యాప్సన్స్ ఆఫ్ సంసారం చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది విద్యలో స్వాత్మన్యవస్థానం కర్మ ఎందు ఆత్మ నుంచి దూరం అయిపోయింది